అతి సులభం విది అందరి పాలికి గతి శ్రీపతి కైంకర్యంబు పాలసముద్రము బలిమి తచ్చుకొనిరి ఆలరి దేవతలమృతమును నాలుకనిది హరినామపుటమృతము ఏలకానరో ఇహపరసుఖము అడరి బాతిపడి అవని దేవతలు బడివాయరు యజ్ఞభాగాలకు విడువక చేతిలో విష్ణుప్రసాదము గడిగడి అయినది గాని ఎక్కుదురు దిగుదురు ఏడు ఏడులోకములు పక్కన తపముల బడలుచును చిక్కినాడుమతి శ్రీవెంకటేశ్వరుడు ఇక్కడి తుదిపద మెరుగరుగాని